राजाराम पतित पतित पावन पावन सीताराम सीताराम नमस्कार करमचंद गांधी भारतील भारतीय आदरीबड़े गोप स्वातंत्रधुड़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 सत्यशोधन अमकरण चशार अंत मन भारतराज्यांगेय सत्यमेव जयते अतीय ताविकता विश्वमानवाड़ की बोधं महात्मा गांधीगारी आत्मकथ नदृष्टम दक्षिण आफ्रिकाकू प्रयाण నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళటం పూర్తిగా తప్పు అయితే అతడి తొందరపాటు అతడి ఔద్ధత్యం ముందు నా తప్పు చిన్నదైపోయింది నన్ను గెంటించనవసరం లేదు అతని సమయాన్ని ఐదు నిమిషాల నేను వ్యర్థం చేయలేదు అతడు నా మాటలు వినటానికే సిద్ధం కాలేదు నన్ను మంచిగా వెళ్ళమని చెప్పవచ్చు కానీ అతనికి అధికార దర్పం పెచ్చు అసలు అతనికి సహనం తక్కువ కూడా ఆ తరువాత తెలిసింది వచ్చిన వాళ్ళందరినీ త్రోణీకరించి పంపుతూ ఉంటాడని కొంచెం కష్టం తోస్తే మండిపడుతూ ఉంటాడని తెలిసింది అయితే నా పని అంతా అతగాడి ముందే అతడిని త్రోవకు తేవటం కష్టం ఆశ్రయించటం నాకు ఇష్టం లేదు మాన దావా వేస్తానని వ్రాసి ఆ తర్వాత ఊరుకోవటం నాకు ఇష్టం లేదు ఈ సమయంలో మా రాష్ట్రమందలి చిన్న చిన్న రాజకీయాలు నాకు తెలిసాయి కటియావాడు చిన్న చిన్న రాజ్యాల కూటమి అందువల్ల రాజకీయవేత్తలు అక్కడ అధికం మా సంస్థానానికి సంస్థానానికి పడదు అనేక కుట్రలు పలుకుబడి కోసం ఉద్యోగుల్లో ఉద్యోగులకి మధ్య కుట్రలు సంస్థానాధిపతులకు ఎవరు ఏం చెబితే అదే చెవులు కొరికేవారికి సంస్థానాధిపతులు సులభులు వాళ్ళు దొరగారి నౌకర్లకు కూడా ఇక శిరస్తాదారు ఆయన దొరగారి కంటే ఎక్కువ శిరస్తాదారనే దొరగారికి కన్ను చెవి అతడే దొరగారికి దుబాసి అందువల్ల శిరస్తాదారు మాటే మాట అతడి రాబడి దొరగారి రాబడి కంటే అధికం అతడికి వచ్చే జీతం కంటే అతడికి అయ్యే ఖర్చు చాలా అధికం ఇందుట్లో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు ఈ దేశమంతా విషవాయుమయం అని అనిపించింది ఈ విషవాయువు తగలకుండా స్వాతంత్రాన్ని రక్షించుకుంటూ ఉండటం ఎలా అనే దిగులు నన్ను పట్టుకుంది నాకు ఉత్సాహం తగ్గిపోయింది ఈ విషయం మా అన్నగారు గ్రహించారు ఎప్పుడైనా ఉద్యోగం దొరికితే కుట్రుండి బయటపడవచ్చునని తోచింది కుట్ర చేయకపోతే మంత్రి పదవి కానీ జడ్జి పదవి కానీ లభించదు పైగా ఆ దొరకు నాకు ఏర్పడ్డ వైమనుష్యం మా ఇద్దరి పెద్ద అగాధం సృష్టించింది అప్పుడు పోరుబందరు సంస్థానం తెల్లవారి ప్రభుత్వాధికారానికి లోబడి ఉన్నది ఆ సంస్థానాధిపతికి కొన్ని అధికారాలు సంపాదించి ఉద్యోగం ఒకటి ఉంది ఇది కాక మేరులు అను ఒక జాతివారి మీద విధించబడ్డ హెచ్చు గురించి కూడా ఆ రాష్ట్రాధికారిని కలవవలసిన అవసరం ఏర్పడింది అతడు హిందువే కానీ దురహంకారంలో తెల్లదొరల తాత అని తెలిసింది అతడు సమర్థుడు కానీ అతడి వల్ల రైతులకు ప్రయోజనం ఏమీ కలగలేదు నేను సంస్థానాధిపతికి కొన్ని కొత్త అధికారాలు సంపాదించి పెట్టగలిగానే కానీ మేరులకు మేలు చేయలేకపోయాను వారి విషయమై పూర్తిగా శ్రద్ధ వహించలేదని అనిపించింది అందువల్ల ఈ వ్యవహారంలో కూడా నిరాశపడ్డాను నా క్లయింట్లకు న్యాయం జరగలేదు న్యాయం కలిగించగల సాధనం నా దగ్గర లేదు చివరికి పొలిటికల్ ఏజెంట్కో లేక గవర్నర్కో అర్జీ పెట్టుకోవాలి అలా చేస్తే దీనితో మాకేమీ సంబంధం లేదని వాళ్ళు తోసిపుచ్చేవాళ్ళు చట్టం ఏమైనా ఉంటే అవకాశం ఉండేది కానీ ఇక్కడ దొరగారి మాటే చట్టం అదే శాసనం ఈ విధంగా నేను ఉక్కిరి బిక్కిరి వచ్చింది ఇంతలో పోర్బందరు నుండి మేమన్ దుకాణం వారు మా అన్నగారికి జాబు రాశారు మాకు దక్షిణాఫ్రికాలో వ్యాపారం ఉన్నది మాది పెద్ద దుకాణం మాకు అక్కడి కోర్టులో పెద్ద దావా ఉన్నది అది నలభై వేల పౌండ్ల దావా చాలా కాలం నుంచి నడుస్తున్నది మేము అందుకు పెద్ద వకీళ్లను బారిస్టర్లను పెట్టాము మీ తమ్ముణ్ణి పంపితే అతడు మాకు ఉపయోగపడతాడు అతడికి ఉపయోగం కలుగుతుంది అతడు కొత్త దేశం చూస్తాడు కొత్త అనుభవాలు పొందుతాడు అని ఆ జాబులో వారు వ్రాశారు ఈ విషయం మా అన్నగారు నాకు చెప్పారు అక్కడ నేను చేయాల్సిన పనేమిటో తెలియదు అయితే అక్కడికి వెళ్లాలనే కోరిక కలిగింది దాదా అబ్దుల్లా అందుకోలో భాగస్వామ్యూ సేట్ అబ్దుల్ కరీం గారికి మా అన్న నన్ను చూపించారు ఆయన ఇదేమీ కష్టం కాదు అని నచ్చజెప్పి అక్కడ మాకు పెద్ద పెద్ద తెల్లవాళ్లు మిత్రులుగా ఉన్నారు వారితో మీకు పరిచయం కలుగుతుంది దుకాణంలో మీరు మాకు ఉపయోగపడతారు మా వ్యవహారం అంతా ఇంగ్లీష్లో ఉంటుంది దానికి మీరు పనికి వస్తారు ఆ దేశంలో ఉన్నంతకాలం మీరు మాకు అతిథులు అందువల్ల విడిగా మీకు ఖర్చు ఏమీ ఉండదు అని చెప్పాడు ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ పట్టదు రాకపోకలకు మీకు ఫస్ట్ క్లాసు టికెట్టు ఇస్తాం నూట పౌండ్లు సొమ్ము ఇస్తాం అని అన్నాడు అంత కొద్ది సొమ్ము కోసం దక్షిణాఫ్రికా వెళ్ళటం బారిస్టర్ చేయవలసిన పని కాదు పైగా దాస్యం చేయాలి అయినా ఏదో విధంగా ఈ దేశాన్ని విడిచి వెళదామనే కోరిక ఎక్కువైపోయింది కొత్త దేశం చూద్దామని కొత్త అనుభవం పొందుదామని అభిలాష కలిగింది ఇదిగాక ఆ నూట పౌండ్లు మా అన్నగారికి పంపవచ్చు కుటుంబ ఖర్చులకు ఆ సొమ్ము వినియోగపడుతుంది ఈ రకమైన అభిప్రాయాలతో ఇక మారు మాట్లాడకుండా సరేనని చెప్పి దక్షిణాఫ్రికా ప్రయాణానికి సిద్ధపడ్డాను సీతారా ఘూపతి రాఘవ రాజపతి తవన సీతారా ఘుపతి రా